పరము వేరొకచోట పాతియున్నదా స్థిరమైన ఈ మాయ తెలియరుగాని ఎప్పుడు దేహాత్మలు ఎరవులుగా చూచు ఎప్పుడు అహంకారమిటు మాను అప్పుడు దైవము అరచేతిలోనివాడు కప్పినది కీలుగానరుగాని పరము వేరొకచోట పాతి ఉన్నదా స్థిరమైన ఈ మాయ తెలియరుగానీ ఎన్నడు సమబుద్ధినెందరతా చూచున్ ఎన్నడాసల మీద నిటు రోయును అన్ని పుణ్యములు అండనే సమకూడు ఇన్నిటానిది విచారించరుగాని పరము వేరొకచోట పాతియున్నదా స్థిరమైన ఈ మాయ తెలియరుగానీ ఎోట హరిభక్తి ఇరవుగా మతి కబ్బు ఎచ్చోట సంశయమిటు మాను అచ్చోట శ్రీవెంకటాద్రీసుకృపయుండు మచ్చికెనిది కంటి మానరుగాని పరము వేరొక చోట పాతియున్నదా స్థిరమైన ఈ మాయ తెలియరుగాని